గారిజ్ ఇవన్నీ పుడతాయండి మంచిది పునఃసద్భావం గతష్ట ఈ పుట్టినవి మళ్ళీ సద్భావం గత అంటే జలభావం గత మళ్ళీ జలభావాన్ని పొందుతాయి వినష్టా అంటే నశించిపోయాను కాదు కనపడకుండా పోతాయి వినష్టా ఇంకా కనపడవు నశ్ అదర్శనే ధాతుడు వినష్టా జీవాస్తు తారణ భావ ప్రత్యహం గచ్చంతోషుక్ మరణప్రళయయ వినశ్యంతీత ఓకే దీనికి ఆ తర్వాత మంత్రానికి వివరణ ఇది మంత్రం జరుగుదం స ఏషో నిమాతదాత్మ్యమిదం త ఆత్మా సత్వమశిశ్వేతకేతో భూయ ఏ మా భగవాన్ విజ్ఞాపత్తి తోమ్యేతి హోవాచష్ాధ్యాయ దశముఖండ సహాయ ఐష అనిమ సహా అంటే నేను నిన్న చెప్పను మళ్ళీ చెప్తున్నా సహా అంటే శ్రుతి ప్రసిద్ధమైన అంటే ఇంతకు ముందు గడిచిన వేద మంత్రాల్లో బాగా ప్రసిద్ధమైనది ఇదే అనిమ ఈ సత్య గురించే కదా చెప్తూ మన తొలి నుంచి చెప్పుకొస్తున్నాం ఏష అంటే అనుభవ సిద్ధమైన అనిమని ఆ అనిమ సూక్ష్మమైన సత్య తత్వాన్ని యేష అన్నాడంటే ఆయనకి తెలిస్తే యశ అంటాడా తెలియకపోతే అనుభవానికి వస్తే యశహ అనుభవానికి వచ్చిందా అంటే ఎదుర్కొన్నా కాదు అనుభవానికి వచ్చింది సో అయమాత్మా బ్రహ్మ ఈ ఆత్మ బ్రహ్మన్నాడంటే అయం అన్నాడంటే ఆ అనుభవానికి వచ్చిన వాడు అంటాడు ఆ మాట అయమాత్మ బ్రహ్మ మహర్షులు అనుభవ సిద్ధమైన సత్యాలని చెప్పారు వాళ్ళకి తెలియనివ్వు వాళ్ళు చెప్పలేద అనుభవ సిద్ధమైన సత్యాలని చెప్పారు సో మహర్షుల నాలెడ్జ్కి ది అదర్ పీపుల్స్ నాలెడ్జ్కి చాలా తేడా మహర్షి అనుభవ సిద్ధమైన సత్యాన్ని అదర్ పీపుల్ వల్లించిన దాన్ని చెప్తారు వాళ్ళు వల్లించి వచ్చిన దాన్ని మనముందు చెప్తాం అంత డిఫరెన్స్ ఉంది ఎనివే సో సహ యహ ప్రకృత ఏదైతే ప్రకృతంలో చర్చించబడుతోందో సహా ఏదైతే శృతి ప్రసిద్ధమో అంటే ప్రకరణం ఆది నుంచి కూడా ప్రసిద్ధంగా చెప్పబడుతోందో ఏష ఏదైతే నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నానో అది అనిమ సత్ ఆ సత్ అనిమా అత్యంత సూక్ష్మమైనది సూక్ష్మము అంటే ఎలాగంటే ఇప్పుడు చూడండి మనిషి అంటే వాట్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎ పర్సన్ ఎ పర్సన్ ఈజ్ బోత్ పవర్ అండ్ నాలెడ్జ్ దట్ ఈజ్ వాట్ ఎ పర్సన్ ఈజ్ పవర్ అంటే పవర్ ఆఫ్ లైఫ్ నాలెడ్జ్ అంటే విజ్ఞానం ఈ రెండింటి యొక్క సమాహారానికే మనిషిని పేరు ఇప్పుడు ఈ అణిమానాన్ని మనం ఏదైతే అంటున్నామో ఈ అణిమ అది ఈ ప్రాణము విజ్ఞానము ఈ రెండింటి యొక్క మూల స్థానం ఇప్పుడు ఎలాగైతే నదులన్నిటికీ సముద్రము నిధియో అంబో నిధియో సో ద పవర్ అండ్ నాలెడ్జ్ రెండు కలిస్తే మనిషి అవుతాడు మనిషి అంటే ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ పవర్ అండ్ నాలెడ్జ్ పవర్ అంటే పొలిటికల్ పవర్ అది కాదండి ప్రాణశక్తి వాడు మాట్లాడుతూ ఇతోటి తిరుగుతూ ఉండాలి కదా అలాగే తెలుసుకుంటూ ఉండాలి సో ఈ పవర్ అండ్ నాలెడ్జ్ రెండు కలిస్తే మనిషి అవుతాడు ఈ పవర్ అండ్ నాలెడ్జ్ యొక్క సోర్స్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆత్మ పవర్ అండ్ నాలెడ్జ్ అన్నది మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటాయి మనకి తెలుస్తూ ఉంటాయి కాబట్టి అధ్యాతనే మనం వాటిని ఒక విశిష్టమైన పదాలతో మనం వర్ణించగలిగాం కాబట్టి ఈ పవర్ అండ్ నాలెడ్జ్ ఈ రెండింటి యొక్క సోర్స్ అది ద సోర్స్ దట్ ఈస్ ది ఆత్మ ఇట్ ఈజ్ బియాండ్ ద పవర్ అండ్ నాలెడ్జ్ బియింగ్ ది సోర్స్ ఆఫ్ ది పవర్ అండ్ నాలెడ్జ్ ఇట్ ఈజ్ బియాండ్ ద పవర్ అండ్ నాలెడ్జ్ అంతాతను దాన్ని మీరు మనస్సుతో అబ్జర్వ్ చేయటం కుదరదు ఇన్ఫ్యాక్ట్ మీరు దాన్ని మీరు ఏది అబ్జర్వ్ చేసినా మీరు అబ్జర్వబుల్ ఆర్ నోయబుల్ ఈజ్ ఆల్ ఇన్ ది మైండ్ వరల్డ్ కాబట్టి దాన్ని ఇదమిత్తంగా వర్ణించటానికి కుదరదు దాన్ని ఇంత మాత్రమే చెప్పగలరు ఇట్ ఇట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ పవర్ అండ్ నాలెడ్జ్ అండ్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈజ్ బియాండ్ పవర్ అండ్ నాలెడ్జ్ దాని గురించి చెప్పాలంటే in terms of power or in terms of knowledge we can describe it in terms of power we can describe it in terms of knowledge we can describe it in terms of power we can describe it in terms of knowledge you cannot describe atman that way in terms of power we can describe it as knowledgeable but there is nothing in it so you cannot describe it in terms of knowledge because Miro, whatever description you give whatever description the mind gives is the know and hence not real. కబటే మనసుతోటి దాన్ని అంచనా వేసి ప్రశక్తే లేదు. మరి ఇంకేదాని ఎలా చెప్పగలం ఎలాగోలా చెప్పాలి కదండి మనం చెప్పకపోతే కమ్యూనికేషన్ అలాగా. ఒకటి దాన్ని ఎలా చెప్పగలం అంటే it is pure awareness. అంటే చైతన్యం. from which all knowledge and all power arises. pure awareness అని చెప్పాలి. అయితే pure awareness అని చెప్తే దానికి ప్రాక్టికల్ హింట్ కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది గివ్ ఇట్ ఎ కలర్ అస్ది ప్రాక్టికాలిటీ అందుకోసం ఏమైనా చెప్తా ఉంటే ఇట్ ఈస్ ప్యూర్ అవేర్నెస్ అండ్ ఇట్ ఈజ్ ప్యూర్ విక్నెసింగ్ అంటే సో ఇట్ ఈజ్ ద ప్యూర్ అవేర్నెస్ ఇట్ ఈస్ ద ప్యూర్ విక్నెసింగ్ ఇట్ అలాన్ మేనిఫెస్ట్ యాజ్ ది పవర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ది శివ మంది అంటే అంత సూక్ష్మంగా దాన్ని చెప్పాల్సి ఉంటుంది అది సూక్ష్మము గనుకనే ఈ పవర్ లో ఉండే మంచి చెడు హెచ్చు తగ్గుల చేతన అది ప్రభావితం కాదు ఈ నాలెడ్జ్లో ఉండే మంచి చెడు హెచ్చు తగ్గుల చేతన అది ప్రభావితం కాదు అంటే పరమ మూర్ఖులు యొక్క మూలంలో ఉండే చైతన్యము పరమ విద్వాంసుల యొక్క మూలంలో ఉండే చైతన్యము రెండు ఒక్కటిగానే ఉంటాయి ఎందుకంటే ఈ మూర్ఖత్వం కానీ విద్వత్త కానీ ఆ చైతన్యాన్ని ప్రభావితం చేయలేవు కేవలం అంతఃకరణ ధర్మాలుగానే మిగిలిపోయి ఉంటాయి కాబట్టి అది దాన్ని కేవలము మీరు ప్యూర్ అవేర్నెస్ అని చెప్పగలరు and also pure witnessing ani cheppukuntaru inga andakanta verey em koratanga cheppe margam ledhu inge tha sahaja ha yashaha anima tarvata aitadatmya nidam sarvam meer jagat ante edaithe antunaru ee jagat ante enti jagat ante it is a combination of perceptions and conceptions that is what jagat is ippudu ippudu meer part antaru part ante edhi it is something that you see and something that you conceive, in this shape, we are all in the path of the path. It is a convention. Path is a convention. There is one meter length. A meter of the path. What is the meter? Convention. In Paris, there are 11 or 14, there are 11 or 14, there are physics. We have a lot of people, or we have a lot of people, మనందరి ముందు మోరా కొలిచేవారు మోరా ఇది మోరా అని మోర ఎప్పుడైనా పంచ మీరు కొత్త పంచ కొలిస్తే ఇలాగ మోరలు కొలిచేవారు ఆ ఎనిమిది మోరలు ఉందంటే తొమ్మిది పొట్టి చేతులకి తేడా వచ్చేస్తుంది జానా అని కొలిచేవారు ఈ కులతలు అలా కాదు కదా యూ హ్యావ్ టు హ్యావ్ అ ఫుట్ అడుగులతో కొలిచేవారు ఫుట్తో కొలిచేవారు ఒకటి పుట్టు కొడుగ్గా ఉంటుంది ఒకటి పుట్టు పొట్టిగా ఉంటుంది తేడాలు వస్తున్నాయి అంటే కామన్ కన్వెన్షన్ అన్నప్పుడు వాళ్ళు ఫుట్ డిఫైన్ చేశారు ఆ తర్వాత మేటర్ ని డిఫైన్ చేశారు ఓ రాడ్ ఒకటి తీసుకుని ఇది మేటర్ అనుకున్నాం ఇది ఫుట్ అనుకున్నాం దేవ్ ఫర్ మేటర్ అండ్ ఫుట్ అది కన్వెన్షన్స్ అది ఫుట్ ఈజ్ అ కన్వెన్షన్ కానీ ఈ రోజున అలా అనిపిస్తుంది మనకి అదే అబ్సల్యూట్ టూక్ లా కనిపిస్తుంది ఈస్ ద కన్వెన్షన్ సో ఈ విధంగా ఆల్ మెజర్మెంట్స్ ఆర్ కన్వెన్షన్స్ ఆల్ మెజర్మెంట్స్ ఆఫ్ లెంగ్త్ టైమ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్వెన్షన్ ఎలక్ట్రిసిటీ మెజర్మెంట్ ఈస్ ఎన్వెవ్రీంగ్ ఈజ్ కన్వెన్షన్ కాండ ఏది లేదు ఈ జగత్తులో ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్ అన్వెంశన్ కాబట్టి మీరు మీరు సో ఇదన్ జగత్ అని మీరు అన్నప్పుడు ఇట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఆర్ యుర్సీవ్ అండ్ వాట్ ఆర్ యు కన్సీవ్ కన్సీవ్ అంటే భావన చేయడం మనస్సులో ఒక నిర్ణయం కాబట్టి ఇంద్రియములు మనస్సు వాటి వల్ల మీరు సంపాదించేటువంటి విజ్ఞానానికి దానికి ఆ దానికి జగత్ అని పేరు కాబట్టి ఆ విజ్ఞానము ఇంద్రియములతో మీరు తెలుస్తుంది ఏదైనా మనస్సుతో మీరు తెలుసుకునేదైనా వాసనా ప్రేరితమైన మనస్సైనా సంస్కృతమైన మనస్సైనా సంస్కృతం కాని మనస్సైనా వట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ జగత్ అనేది ఇట్ ఈజ్ ఆల్ నథింగ్ బట్ నాలెడ్జ్ సో అంత దట్ నాలెడ్జ్ ఈజ్ ఆత్మన్ ఐత దాత్మ నిదం సర్వం నేను గృహాంతంలో స్వప్నాన్ని గురించి ఒక డెఫినెషన్ ఇచ్చా చాలా చక్కటి వర్ణన ఒక పదంలో స్వప్నాన్ని గురించి చెప్తారు ఇప్పుడు స్వప్నం అంటే ఏంటి మనం ఏమనుకుంటాం స్వప్నం వచ్చింది దాంతో ఇది చూశాను అది చూశాను అంటారు నిజానికి స్వప్నంలో ఒక జగత్తునే మీరు చూస్తారు సుఖ దుఃఖాలను కూడా అనుభవిస్తారు ఆ స్వప్నాన్ని గురించి వర్ణిస్తూ ఉపనిషత్తులో శంకరులు తర్వాత శృతి కూడా ఏమంటుందంటే జ్ఞాన వాసనా ప్రేరిత జ్ఞానాభికరణ స్వప్న అని వర్ణి అధికరణం కంటే ఆశ్చర్యం స్వప్నం అనేది ఒకటి ఉందేటి ఇప్పుడు మనం జగత్తు చూస్తున్నాం ఈ జగత్తు చూస్తున్నాం అంటే దీనికి ఒక అసే ఉండాలి కదండి ఒక మసాలా ఉండాలి కదండి మసాలా దినుసుని ఉంటేనే కదా సో ఇప్పుడు మీరు ఉల్లిపాయ పకోడీలు తయారు చేసి పెట్టారనుకోండి ఉల్లిపాయ పకోడీలోనే ఆ ద్రవ్యానికి ఆ ఖాద్య పదార్థానికి ఒక మసాలా ఉంటుంది ఏమిటా మసాలా ఈబులు శనగపిండి నూలి అని ఇలాగ కారం నాలుగు ఉంటుంది కదండి అలాగే ఈ జగత్తు అంటే దీనికి మసాలా ఏమిటి తేజోబన్నములు దీని మసాలా అని చూసాం కదా సో తేజోబన్నాల నుంచి సప్తు డిగ్రీకి వెళ్ళడం అంత తల వస్తాం కదండి ముందు తేజోబన్నముల నుంచి వేగత్తు అది క్షైత్రీయంలో అయితే పంచభూతాలు ఉంటాయి ఇప్పుడు మీరు స్వప్న చూశారు దాని మసాలా ఏంటి జ్ఞానం జ్ఞానమే దాని మసాలా అండి జ్ఞానాధికరణ స్వప్న అధికరణం ఆశ్రయం కాబట్టి స్వప్నంలో స్వప్నంలో పర్వతం ఉందనుకోండి వట్ దట్ పర్వతం ఇది ద నాలెడ్జ్ ఎఫ్ మౌంట్ అంతే కదండి స్వప్నంలో మీరు పావును చూశారనుకోండి ఇట్ ఈస్ ది నాలెడ్జ్ ఆఫ్ ది సర్పెంట్ దట్ అపియర్ ఆస్తి సర్పెంట్ అంతే కదండి స్వప్నంలో మీ మనస్సులో ఉండే విజ్ఞానమే ప్రపంచం కింద అపిర్ స్వప్నంలో పర్వతాన్ని చూశారు ఎక్కడి పర్వతం మీకు పర్వతం తెలుసు పర్వత సంస్కారము మీ బుద్ధిలో ఉంది అది పర్వతంగా కనపడుతుంది కాబట్టి ఇట్ ఈస్ ది నాలెడ్జ్ అపియర్ చేస్తే ఉంది అవునండి కాబట్టి స్వప్న ప్రపంచానికి అధికరణం ఏమిటి అధికరణం అంటే ఆశ్చర్యం ఆధారం ఏమిటి జ్ఞానం జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అనలేకపోతే మరో జ్ఞానం ఉన్నాం అనుకోద్దు వాసనా ప్రేరిత జ్ఞానం వాసనల చేత కలలుగా గడిన జ్ఞానం ఇప్పుడు ఒక మా అత్తగారు చాలా మంచిది అన్నాడు మంచి ఆవిడ అన్నాడు మళ్ళీ ఇంకోళ్ళు అన్నాడు మా అత్తగారు చెడ్డది అన్నారు ఇప్పుడు ఇంతకే అత్తగారు మంచి ఆవిడా చెడ్డావుడా అదే వాసనల చేత చెప్తున్న మాట్లాడలేదు కాబట్టి వాసనా ప్రేరితమైన జ్ఞానం శుద్ధ జ్ఞానం కాదు ఆసనా ప్రేరితమైన జ్ఞానం ఏది గలదో అది ఏ ఆశ్రయముగా గలది స్వప్న ప్రపంచం బాధ ఇప్పుడు ఇపుడి జాగ్రత్త ప్రపంచం ఏమిటంటారు జ్ఞానాధికరణమే జ్ఞానాధికరణమే జాగ్రత్త ప్రపంచం నేను ఎక్కడ అక్కడ ప్రసంగం ఇవాళ బృహదారం చూస్తూ అక్కడ ప్రసంగం చూశా వాడు అంటారు స్వప్న స్వప్న ప్రపంచంలో ఉన్నది సత్యమే కావచ్చుగా అంటారు అంటే అజయల్లాగరా అని అడిగితే సిద్ధాంత శంకరు అజయ్లాదురా అయితే చాలా విదూరంగా మాట్లాడుతున్నారు అంటే జాగ్రత్త ప్రపంచంలో ఉన్నది అలాగ సత్యము స్వప్న ప్రపంచంలో ఉన్నది కూడా అలాగే సత్యం కావచ్చుగా అని అంటే అసలు నువ్వు ఇంత పాఠం చదివి తేల్చిందిదే జాగ్రత్త ప్రపంచంలో దేహేంద్రియ మనస్సంఘాతము కంటే వ్యతిరిక్తమైనది ఆత్మ జాగ్రత్త ప్రపంచంలో జాగ్రత్త ప్రపంచంలో మీకు దేహము ఇంద్రియము మనస్సు ప్రాణము వీటినన్నిటికీ మూలంలో ఉండి వీటికి అతీతంగా వీటికి వ్యతిరేక్తంగా అంటే విలక్షణంగా ఉండేది ఆత్మ అని జాగ్రత్త ప్రపంచంలో తేలిస్తే దాన్ని జాగ్రత్త ప్రపంచంలోనే ఈ ప్రాణేంద్రియ దేహేంద్రియ మన సంఘాతము అనాత్మ అండ్ ఇట్ ఈస్ నాట్ ఆత్మ అనేది నిర్ధారణ చేసి కూర్చోబెడితే నువ్వు జాగ్రత్త తెలుసుకోకపోగా స్వప్నప్రపంచంలో ఉన్నది సత్యం అని చెప్తావా ఇజల్లాగా దానికి దృష్టాంతం ఆయన చచ్చిపోయిన మనిషిని శ్మశానానికి తీసుకెళ్తుంటే వాళ్ళు ఏకొచ్చినట్టుగా నువ్వేమో జాగ్రత్త ప్రపంచాన్ని దృష్టాంతంగా పెట్టి స్వప్న ప్రపంచంలో ఉన్నది సత్యం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తావా అని కోప్పపడతారు ఎనివే ఆ విషయం అలా దొరుకుతాయి కాబట్టి స్వప్న ప్రపంచము అంటే వాసనా ప్రేరితమైన జ్ఞానమే అధికరణముగా గలది బహువీహంలో జ్ఞానాధికరణం అంటే జ్ఞానస్ అధికరణం అనుకోలేదు జ్ఞానం అధికరణం చేసేట సో వాసనాప్రేరిత జ్ఞానమే అధికరణముగా అధికరణముంటే ఆశ్రయం ఆధారముగా కలది స్వప్నము జాగ్రత్త కూడా అంతే కాబట్టి ఆ జ్ఞానమే ఆశ్రయముగా కలది జగత్తు ఆ జ్ఞానము ఆ ఉనికి రూపమైన జ్ఞానము ఐతదాత్మ్యం ఇదం సర్వం తత్స్యం ఆ అంచటనే ఐతదాత్మ్యమిదం సర్వం తత్స్యం కాబట్టి జగత్తుకి ఆశ్రయము సతే సత్య అదే ఆశ్రయం తత్ అండ్ బేర్ ఫోర్ ఇప్పుడు స్వప్నత్వం సినిమా చూశారు సినిమా చూసిన దాంట్లో సత్యం ఏమిటో తెలుస్తున్నాండి చూచుట మాత్రమే సత్యం ఇంకేదీ సత్యం చూచింది సత్యం కాదు చూచింది సత్యం కాదు చూచింది సత్యం కాదు చూచివాడు సత్యం కాదు చూచుత సత్యం ఏమంటే చూచివాడు సత్యంగా ఎందుకు కాదన్నారంటే చూడండి చూచింది చూచిన దాన్ని బట్టి చూసిన వాడు ఉంటాడా సంబంధం లేకుండా చూసేవాడు ఉంటాడా రెండు కలిగే ఉంటాయి కదండి ఇప్పుడు మీరు నాకు ఖీద్ ఇచ్చారు పాయసం ఇచ్చారు నేను ఆ పాయసం తాగాను కానీ మీరిచ్చిన పాయసము అది మిథ్యా పాయసం ఇప్పుడు ఈ పాయసం తాగిన వాడు ఏమిటి వాడు ఇచ్చే పాయసం ఇచ్చేసే పాయసం తల వాయుదన్నవాడు వారు సత్యం అవుతాడు ఏంటి కాబట్టి చూచింది మిథ్య చూచినవాడు మిథ్య చూడడం అంటే చూసినవాడు అంటే ద పర్సన్ ఇస్ అన్యల్ చూచుట మాత్రమే సత్యం మీరు కల చూశారండి కళలో వీడు మహారాజు కళ చూశాడు కళలో వీడు దగ్గరగా ఉండి దగ్గర అంటే బెచ్చగాడు అయ్యి అంతగా ఇది కళ అయితే కళవి ఏచాడు ఇప్పుడు వాడు అడిగాడు ప్రశ్న విన్నాడు కావండి కళని చూసిన వాడు ఎవడు దగ్గర చూడబడ్డదేమిటి కళలో చూడబడ్డదేమిటి ప్రపంచం వీడు ముస్తెత్తిన ప్రపంచం దీంట్లో ఈ రెండిట్లో ఏది సత్యం ఏదీ సత్యం కాదు ఏది సత్యం కాదు మరి ఇంకేమిటి సత్యం అనాహక ఉందా ఇలా ఉంది ఏదైతే ఆఫ్ సీయింగ్ ఇది ఓన్లీ ట్రూత్ ద ఫ్యాక్ట్ ఆఫ్ సీయింగ్ ఈస్ ది ఓన్లీ ట్రూత్ కాబట్టి జ్ఞానాధికరణము మాత్రమే సత్యము స్వప్నంలో స్వప్నం అంటే వాసనా ప్రేరితమైన జ్ఞానము అధికరణముగా గలదే అన్నాం కదా ఆ వాసనలు మిత మీరు చూసింది మిత్య చూసిన స్వప్న అభిమానిమిత్యా ఆ జ్ఞానం అనే ఏదైతే ఉన్నదో అది ఏ సత్యము తత్సం జాగ్రత్త కూడా అంటుంది తత్సం అంటే ఏ చైతన్యంలో జగత్తు ప్రకాశిస్తోందో ఆ చైతన్యమే సత్యం సత్యం కానీ ప్రకాశించే జగత్తు సత్యం కాదు సత్సత్యం పోని మంచిదే అది సత్యమే ఇప్పుడు అది సత్యం అయితే నాకేం జరిగింది అది సత్యమైతే నాకేం జరిగింది స ఆత్మ స ఆత్మ అది నీ యొక్క మూలతత్వము అంటే అది నీ ఏ నత్వం స ఆత్మ ఆత్మ అంటే చాలా గుండెలకి దగ్గరగా హత్తుకోదగ్గది ఆత్మ అది మినహాయిస్తే మిగిలిందంతా బయట ఉండేదే అనాత్మ జీవితంలో అనేకం వస్తాయి వచ్చినవన్నీ పోతాయి ఏది మిగిలి మిగిలిది ఒక్కట అహం అహమస్మి అది ఒక్కటే మిగిలి ఉంటుంది మిగతావన్నీ వచ్చేసి వెళ్ళిపోతాయి అయాం అహమస్మి వీడు ఏం చేస్తాడో ఆ వచ్చి వెళ్ళిపోయేదాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడో తప్పిస్తే వచ్చి వెళ్ళిపోయేదాన్ని పట్టుకుంటే ఏం ఉపయోగం అండి ఆ ప్రయత్నం అంటే వీర్థం అయిపోతున్నాయి ఎనర్జీ ఈజ్ డ్రైండ్ అండ్ అండ్ టైమ్ ఈస్ గా ఇది వెళ్ళిపోయేదాన్ని పట్టుకుంటే ఎనర్జీ ఈజ్ డ్రైండ్ అండ్ టైమ్ ఈజ్ గా కానీ ఆ వచ్చిపోయే దాన్ని పట్టుకోకుండా అహమస్మిని పట్టుకుంటే వీడి సత్యాన్ని పట్టుకునేవాడు అవుతాడు కాబట్టి స ఆత్మ సో అది ఆ సత్యము అదే నిస్వరూపము తత్వమసి శ్వేతకేతో సో త్వం తత్ అసి అది వాక్యం ఎప్పుడో అదే తత్వమసే అని ఉన్నా మీరు దాన్ని త్వం తత్ అసి వం అసి వాక్యం త్వం అసి త్వం అసి అంటే అప్పుడు మీరు ప్రశ్న ఏమి వేయాలి వాటాయి అని మీరు ప్రశ్న వేయాలి ఎందుకంటే త్వం అర్థం ఏంటి యు ఆర్ యు ఆర్ అనర్థం త్వం అసి డవ్ ఆర్ అనర్థం ఓ ఇది Then what is the vada māhi? Ani mīrādhā gālā? Ađikite vādhā neki samādhāna neki tata, that. If iti prasna neki samādhāna ne miru kalipite, that art thou, katla māsīr anasīr. So that you are. You are that. You are that, then if iti chodhānde, nāgurīnci nākotā viprahi mūnnati. Okay. Then what are you? I am the person. No. చాలా పొరపడ్డావు సో ఐఎమ్ ది పర్సన్ అన్నది ఇట్ ఈజ్ ఎ మోషన్ అది భావన ఉంటాయి అలాగే భావన చేయటానికి అలవాటు పడి ఉన్నాం కనుక ఆ భావన చాలా దృఢం అనిపిస్తుంది సో ఈ పర్సన్ అన్నది ఇట్స్ ఎ వెరీ స్మాల్ థింగ్ దెర్ ఇస్ నో స్ట్రెంగ్త్ ఇన్ ఇట్ ఇట్ ఈస్ నాట్ రియల్ ఇట్ ఈస్ ది షాడో రియాలిటీ ఇస్ బిహైండ్ ఇట్ నిజానికి ఈ పర్సన్ అన్నది మీరు ఎప్పుడైతే ఆ దర్శన్ ధావన చెయ్యరో అప్పుడు అది ఉండదు ఆ దర్సం ధావన మీరు చెయ్యనప్పుడు ఉన్నదా దర్శనం యు సపోజ్ యు ఆర్ కాటన్ ఈ నేను స్ట్రాంగ్ ఇమోషన్ అనుకోండి అప్పుడు ఆ దర్శనం ఉండదు యు ఆర్ కాటన్ సంథింగ్ సీరియస్లీ అబ్జార్బ్ అయిపోయి ఉన్నారు అనుకోండి ఏదైనా పుస్తకంలోనే ఎంతోనో ఆ దర్శనం ఉండదు ఇప్పుడు రామాయణం పాఠం చెప్తున్నాను నేను పాఠం చెప్తా ఉంటే రామాయణము రాముడు రాముని విలాపము ఏదో ఈ కాల్య కళ్యాణ రసము ఆ రసాస్వాదన ఉంటుంది తప్పిస్తే పెన్షన్ ఉండదు పెన్సన్ అంటే రసాస్వాదన ఉండదు సినిమా చూస్తూ ఉంటారు వెరీ అబ్జార్దింగ్ పిక్చర్ అబ్జార్థింగ్ పిక్చర్ చూస్తే దృష్టాంతం సమ్ సిన్ని పిక్చర్ దృష్టాంతం అవ్వదు వెరీ అభ్యర్థింగ్ పిక్చర్ చూస్తూ ఉంటారు చిత్రం ఏంటంటే ఏ పెర్సన్ అయితే టికెట్ కొనుక్కుని వెళ్ళి కూర్చున్నాడో ఆ పెర్సన్ ఉండదు వినర్జీద అతను చెతడు కొనుక్కున్న పెరసనే ఉన్నాడు అనుకోండి వీడు సినిమా నచ్చలేదని అడుతుందండిపో మళ్ళీ ఆ పెర్సన్ ఎప్పుడు వస్తాడు సినిమా అయిపోయి జై హింద్ అని వాడు వేసిన తర్వాత దెన్ హీ కమ్స్ ఆ కమ్స్ వచ్చినప్పుడు తెలుస్తుందా తెలీదా తెలుస్తుంది అంతవరకు సినిమా తెలిసింది ఇప్పుడు కొత్తగా పెర్సన్ వచ్చాడు వీడు అతదాకా లేని పెర్సన్ తక్కువను ఉత్పన్నం అయ్యాడు వీడు తెలుస్తాడు కాబట్టి ఆ తెలివి నువ్వా ఆ పెర్సన్ నువ్వా I tell you, you are never what is known. You are the knowingness. Jnāna-adhikarnam enu, jnāna-adhikarnam enu, jnāna-adhikarnam enu, jnāna-adhikarnam enu vauta uta kishte, a jnāna-adhikarnam enu telī vadijinu vennadu ukaadu. Kabati, athenshan na ne di, it is not there, unperceived, it is not there. Ante gan ar kanyati, it is but a shadow. It is a shadow created by the mind when the awareness reflects in the mind shadow la create up there. There so is a so, the surya kam the venmed padte shadow adhe vidhanga atmacheitanyam manas meda padappudu oka shadow paduthundi aa shadow ke yatti ani cheptaru antha nidra lo meer purusha muga vallu kaadu aada vallu kaadu meer talli kaadu tandri kaadu putru kaadu koduku kaadu you are none of these things in sleep meer nidra ela astha You become a person. This person is the shadow. Shadow of what? Shadow of the mind in the light of awareness. That is the person. And you are aware of this. This is a shadow. This is a lost stone. And I told you that a body is a shadow. Because the body is a bundle. The Therefore, there is a shadow. Thin shadow is thin, thick shadow is thick, thick shadow is thick. Whatever. That is what you think. మైండ్ హ్యాజ్ మైండ్ హ్యాజ్ అన్ హ్యా ఈజ్ అన్నా ఒకటే మైండ్ ఈజ్ ఏ బండి మెమరీస్ మైండ్ అంటే మెమరీస్ పట్టింగ్ ఏంటి రాబరేట్ మెమరీస్ ఆ మెమరీస్ అన్ని కూడా ఒక్కసారిగా ఉద్బుద్ధం అవుతాయి ఎప్పుడు ఉద్బుద్ధమవుతాయి చైతన్య ప్రకాశంలో అవన్నీ కూడా పైకి వస్తాయి కలెక్టివ్ కలెక్టివ్ రిజల్ట్ ఆఫ్ దీస్ మెమరీస్ ఏమిటంటే ఇట్ ఈస్ ది పర్సనల్ కాబ మళ్ళీ ఇంతకుముందు చెప్పిందే చెప్తున్నాను సట్ బియింగ్ ప్యూర్ ప్యూర్ అని ఎందుకంటున్నామంటే డోంట్ లిమిట్ ఇట్ బై ఎనీథింగ్ పార్టీ ఈజ్ అంటే ఇట్ ఈస్ నో మోర్ ఎ ప్యూర్ బీయింగ్ బీయింగ్ కట్ కట్అట్ యాజ్ ఎ పార్ట్ అలాంటి బీయింగ్ అది అంటే బీయింగ్ కట్అవుట్ ఫ్రమ్ ది హోల్ అలాంటి పాట అలాంటి బీయింగ్ అలా ప్యూర్ బియింగ్ అంటే దేశకాలములకు అతీతమైనటువంటి ప్యూర్ బీయింగ్ ఈస్ దే అది మనస్సులో ప్రతిఫలించినప్పుడు కానీ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది నిరర్ ఆఫ్ ది మైండ్ ఆ రిఫ్లెక్షన్ ఈజ్ నోయింగ్ నివగుణం మనస్సు సత్వగుణం మనస్సులో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది మనస్సు ప్రారంభం తర్వాత రఘోగుణంలో పడిపోతుంది కాబట్టి ఐ ఆమ్ ఈజ్ ద ట్రూత్ ఐ నో ఈజ్ ఆల్సో ద ట్రూత్ ఐ డూ హిస్ ఫాల్స్ ఎందుకంటే రజోగుణంలోకి పడిపోయాం ఐ డూ ఇస్ పాల్స్ ఇన్ఫాక్ట్ యూ డూ నథింగ్ యూ డోంట్ డూ ఎనీథింగ్ మీరేమిటండి చేసేది ఏం చేయదు యూ డోంట్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బై ద లైఫ్ ఐ డూ ఇస్ పాల్స్ ఐ డో ఇస్ ఓకే ఐ హామ్ ఇస్ ది ట్రూత్ ఐ హామ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ట్రూత్ వాట్ ఎవర్ ఎనీవే సో ఆ డీంగ్ ఎప్పుడైతే మిర్రర్ ఆఫ్ ది మైండ్ మనస్సు అనే అర్థంలో మనిషి దర్పణహనేదో పాటు ఉంది మనస్సు అనే అర్థంలో ఆ చైతన్యము ఆ ఉనికి సత్ ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో ఇట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ యాజ్ నోయింగ్ ఎప్పుడైతే నోయింగ్ వచ్చిందో నోన్ వస్తుంది నిర్ర సినిమా ఫిలిం మీద కాంతిని వేస్తే హీరో హీరోయిన్ వస్తారు కాంతి నుంచి కాంతి లేకుండా రారు కాంతి వేస్తేనే వస్తారు కానీ కాంతిలో నోన్ వస్తుంది కాంతే సత్యము కాంతిలో వచ్చిన ఫిగర్ సత్యం కాదు అలాగే ఆ నోయింగ్ నుంచి వచ్చిన నోన్ ఏదైతే ఉందో ఆ నోన్ ఇట్ టేక్స్ ది షేప్ ఆఫ్ ఎ పర్సన్ ఈ పర్సన్ యొక్క మీమాంస ఎందుకు చేస్తామంటే అది నిత్యా అని చెప్పడం కోసం కాబట్టి యు ఆర్ నాట్ ది పర్సన్ దట్ యుమాజిన్ యువర్ సెల్ఫ్ టు బీ మీరు ఒక నేనొక వ్యక్తిని అని మీరు భావన చేస్తూ ఉన్నారా కాదు లేదా చేస్తున్నారు కదా మీరు భావన చే కాబట్టి ఇప్పుడు ఈ కరక్షణ అది మీ భావనలో విషయమైందా లేదా మీ భావనలో విషయమైందా కదా మీ భావనలో విషయం కాకపోతే మీరు భావన చేస్తున్నట్టే లెక్క కాదనమాట కాబట్టి నేను ఒక వ్యక్తిని కాబట్టి నేను తండ్రిని అని మీరు అనుకుంటున్నారా లేదా అనుకుంటున్నాం నేను తండ్రిని అని మీరు భావన చేస్తున్నారా లేదా భావన చేస్తున్నాము కాబట్టి ఆ భావన చేయటానికి మూలంలో ఉండే చైతన్యం మీరవుతారా లేకపోతే ఆ చైతన్యంలో భావనకి వచ్చిన తండ్రి అనే ఒక నిత్యాతత్వం మీరవుతారా కాబట్టి యు ఆర్ నాట్ దర్సన్ దట్ యు ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బీ తర్వాత ఈ తర్శన్ అంటే నేను చెప్తాను ఈ తర్శన్ గురించి ఇంత వివరంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ క్లియర్లీ సీ ఇట్ అస్ ఫాల్స్ ఇట్ ఇట్ ఈస్ ఫాల్స్ ఎంటిటీ అండ్ వేదాంతము యొక్క సారము తత్వమసి యొక్క సారం ఏమిటంటే మీరు ఆ తత్తుని తర్వాత చూడాలి మీరు స్వముని తెలుసుకోవటమే వేదాంతం యొక్క సారం ఎందుకంటే వాక్యం స్వంమసి ఇది త్వమ్ముని ఉద్దేశించి చేసిన బోధ త్వము యొక్క శోధన మీరు ఎంత బలంగా చేస్తే అంత తేలికగా మీకు ఆ తత్వతో అభేదం అవగాహనకు వచ్చేస్తుంది తత్వతో అభేదం మీరు కొత్తగా సంపాదించిన కట్ల తత్వతో అభేదం ఎప్పుడు సిద్ధించియే ఉన్నది మీకు సిద్ధించాల్సింది త్వమ్ ఎందు ఉన్నటువంటి దోషముల నివారణ సిద్ధించాలి కాబట్టి మీకు మీకు నేను మాట్లాడుగుతా డూ యు హ్యావ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ నాట్ ఎస్ ది ఆన్సర్ ఈజ్ ఎస్ ఆ ఇమేజ్ ఎప్పుడు బాగుంటుందో నేను ఫార్చునేట్ పర్సన్ అని అంటే మీరు అర్థమైన దాని అభిప్రాయం ఏమిటి మీ ఇమేజ్ సెల్ఫ్ ఇమేజ్ బాగుందని అర్థం ఐఎం వెరీ అన్ఫార్చునేట్ పర్సన్ అనుకుంటారు అంటే అప్పుడు మీ సెల్ఫ్ ఇమేజ్ చాలా బీటింగ్ టెక్ టేకి బీటింగ్ బాగులేదు అని A covetous image it can be, or a bad self-image it can be. But ultimately, it is an image. Understand? I imagine you have a good self-image. I am a fortunate person, and a good self-image. I imagine you have a good self-image. I am a bad, uh, unfortunate guy, and a good self-image. Bad. But you have a good self-image. Your understanding of the outside situation. goda mama your translating is like that no surya tell varudu naaki ishtam anukunnadu okadu pray muhurtha kesaadu he doesn't wanted to become morning but then the morning has come vaadu antada alas i am an unfortunate guy the morning has arrived early antado kabati this is one interpretation of a poor situation ende kadandi arham padte nanna adugustham okadu antuntaadu veru veru astham okadu antuntaadu kabati It is not the outward situations that prepare, that manufacture a self-image. It is your interpretation of the outward situation that makes an image self-image. Kadate, mir a small self and mir anupun snaro, it is nothing but an image. And that image is created by your interpretation of outward situations. Obviously, it is a external to you of self-image. It is perceived by you, it is understood by you. it is an utter view of wisdom you are knowing and it is external to you it is an atma anatma ne atma ga patukutunari aham adhyas antaru ahame sarvaprathama adhyas hani shutra bhashya lo ratna prabhakaru antaru aham annadi a very beginning adhyasam antaru avati that confirms you are not know that how how, how to practically how to know that be a pure witness don't don't ever be the known known meir avadhu you should never become one with the known the person is known to you and hence you are not the person you be like that be an observer to the person ah ego ne meir observe person ante ego alle observe your ego and be aware full of your ego Be mindful of your ego, see how it is functioning, in all its human relations how it is interacting, uh, how it is machinations and how it is. Elagant vasaladiya stond, adhigamani stond, never identify with it. Be conscious of the machinations of the ego, be a witness towards that. Kramanga mansu kariginatka vasana lannikarigil, a tarsamyaka hold, a strangle hold on to you. ఆ కర్షన్ యొక్క స్ట్రాంగిల్ హోల్డ్ దాని నుంచి మీరు బయటపడిపోతారు దెన్ తత్ అసి అన్నది సిద్ధించియే ఉన్నది తత్ మనసు శ్వేతకేతో ఇది అంటే వీడంటాడు భూయ భగవాన్ విజ్ఞాపడు ఏమిటి వీటి డౌట్ ఏమిటి భూయ భగవాన్ విజ్ఞాపం డౌట్ ఏమిటి అంటే వాటి డౌట్ ఏమిటంటే దృష్టంలోకే ఆ వాక్యం మనం చదివాం లోకంలో మనం చూస్తాం నీటి నుంచి గొడవలవి కొడతాయి పుట్టి మళ్లీ నీటిలో కలిగిపోతా కలిసిపోతాయి మనం ఇంకా బుడగలు ఉండదు ఇంకా బుడగనేది ఉండదు ఓ బుడగలు పుట్టిందండి నీట్లో కలిసిపోయిందండి ఇప్పుడు ఆ బుడగ ఏమైంది ఏమంటారండి ఇంకా లేదు అంటే నీళ్ళైపోయింది కానీ మరి జీవులు ఉన్నారే వీడు సత్తులో కలిసిపోయి మళ్లీ పునరుద్ధర్వంతో మళ్ళీస్తున్నాడు వాటి సందేహం వాస్తూ నేను చదివాడు జీవాస్తు అంటే అండ్ హ్యాండ్ ఇప్పుడు బుడగలు తరంగాలు ఉన్నాయండి వచ్చాయి నీటిలో విలీనం అయిపోయి ఆఖరం ఓ తరంగం నీట్లో విలీనం అయిపోయింది ఏ తరంగం నెంబర్ వన్ విలీనం అయిపోయింది ఇప్పుడు ఆ తరంగం ఏమైంది మళ్ళీ అక్కడ పుట్టింది ఇలాంటి మేమాంస ఉందా లేదు కానీ మరి ఇక్కడ జీవాస్తు జీవుల సందర్భంలో తత్కారణభావం ప్రత్యహం గతంతో సరే ఇప్పుడు తరంగం పుట్టింది నీటిలో కలిసిపోయింది అక్కడతో ఆ తరంగం ఆఖరం కానీ వీడు రాత్రి నిద్రలో ప్రత్యహం సుషుప్తే ప్రతిరోజు నిద్రలో ఆ సత్కారణ భావంలోకి ఆ కారణ స్వరూపంలోకి సత్తులో వెళ్ళిపోతూ ఉంటాయి ప్రతిరోజు సుషుప్తిలో వెళ్ళిపోతాడు మళ్ళీ నిన్నడుపుని మళ్ళీ వాపసు వస్తాడు మరణంలో సత్తులో వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకో తోట ఇంకో దేశంలో వస్తాడు ప్రళయంలో సత్తులో వెళ్ళిపోతాడు ఈ కల్పం కల్పాంతం మళ్ళీ కొత్త కల్పం ఆరంభం మళ్ళీ వాపసు వస్తాడు అలాగే కథల్లో మనకు చెప్తున్నారు సుషుప్తిలో మరణంలో ఎక్స్ట్రా ప్రవేశం మీద వచ్చింది ప్రళయంలో కూడా ఇంకా ఫర్దర్ వస్తా పొల్యూషన్ ఏంటిది నేన్యంతి ఇప్పుడు తరంగము వంటి వాడే జీవుడైతే ఇంకా ఒకసారి మరణిస్తే ఇంకా మళ్ళీ రావడం వీల్లేదే కానీ మళ్ళీ వస్తున్నట్లుగా మనకి అవి వినబడుతోంది నుంచి అయితే మళ్ళీ వస్తూనే ఉన్నాడు మరణం దగ్గర వినబడుతోంది సుశుప్తి నుంచి వస్తూనే ఉన్నాడు నట్ ఈస్ దిస్ కాబట్టి దేర్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ దే ఉందాము భూయ ఏమా భగవాన్ విజ్ఞాపయతు దృష్టాంతేనా బట్ ఈ ట్రిక్కీ పాయింట్ ఒకటి ఉంది దీన్ని మీరు మళ్ళీ ఇంకొకసారి విజ్ఞాపనం చేయండి ఇంకేదైనా దృష్టాంతం చెప్పి చేస్తారా అని వీడి అడిగాడు తథా సౌమ్యేతి హోవాచిత పితా అని ఎందుకంటానంటే ఆయన కరుణ అని సూచించటం కోసం సో సరే హే సౌమ్య తప్పకుండా చెప్తాను అని ఆయన అన్నాడు ఇది షాధ్యాయస్ దశ అోమ్యా మహతో వృక్ష అభ్యాహన్యా జీవన్స్రవేత్ అభ్యాహన్యా జీవన్స్రవేత్ అభ్యాహన్యాత్ జీవన్ స్రవేత్ జీవేన ఆత్మనాను ప్రభూతీయమాన మోదమానస్తి దృష్టాను హే సోమ్య అస మహతో వృక్ష ఒక చిత్రుకు మహిళో అసలు మనర్గ దచ్రూ ఓర్వంలో చెట్లే ఉండి అంతా ఇప్పుడు చెట్టు చూపించాలంటే కారు వస్తే ఎక్కడ కూడా వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ మనం చెట్టు చూడాలనుకోండి ఏం చేయాలి ఓ వెహికలో ఆటో ఏదో చేసుకుని అలా వెళ్తే ఒకటి పల్లె ఏదో దాటి వెళ్తే చెట్టు కనపడవచ్చు మొత్తానికి సంథింగ్ లైక్ దాట్ ఎక్కడ కూడా వెళ్ళాలి ఓర్వైతే చెట్లు సమృద్ధిగా ఉండేది అస్య మహతో వృక్షస్య పెద్ద చెట్లు తీసుకున్నాడు ఎందుకంటే ఒకే కొమ్మున్న దాన్ని ఇప్పుడు మారేడు దయాలంటే చిన్న పెసరంతా మొత్తం అనుకోండి దానికొచ్చి దేవుడి తీరు పెడితే ఇంకా ఒక్క చచ్చిపోతుంది అలాంటిది దృష్ట్యా ఎగ్జాంపుల్ తీసుకోకూడదు ఎక్స్పెరిమెంట్ చేసేప్పుడు దాని ప్రాణానికి భంగం లేని విధంగా ఎక్స్పెరిమెంట్ చేయాలి సో అస్య మహతో వృక్షస్య ఈ చెట్టుని చూడన్నారు ఎవడైనా ఒకడు వెళ్లి మూలే అభ్యాహన్య దాని ఆ కాండము ట్రంక్ కాండము దగ్గర తత్తితో ఇలా ఘాటు పెట్టాడు అభ్యాహన్య దాటి పెడితే ఏమవుతుంది సరే దాని నుంచి రసం వస్తుంది రసం ఎందుకు వచ్చింది జీవన్ సవే జీవన్ జీవించి ఉంది ఎందు చెట్టు ఘాటు పెట్టుకోండి ఏమవుతుంది కాబట్టి జీవనం జీవించి ఉంది కనుక స్థిరవే ఇక్కడ జీవ జీవన్ ఇక్కడ నేను ఇక్కడ తోటి ఒక నాయనగారు నూటంబర్ మాట ఒకటి రాసి పెట్టా జీవ ప్రాణప్రధాన అంద ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఉన్నాడండి ఒక ఒక తత్వాలు ఉందండి ఈ తత్వాన్ని మీరు అనేక రకాలుగా దాన్ని దాన్ని మీరు డిఫైన్ చేయొచ్చు సందర్భాన్ని ఇప్పుడు ఆ తత్వాన్ని తండ్రి అన్నారు అనుకోండి తండ్రి అని ఇంకొక మనిషిని చూసి కుర్రణి వాడికి వీడికి ఉండే ఒక రిలేషన్షిప్ లోక ప్రసిద్ధమైన రిలేషన్షిప్ను మనస్సులో పెట్టుకుని తండ్రి అని అంటారు అంటే అతమాహు తండ్రి అంటారా అండ్రు ఒక ఆ రిలేషన్షిప్ ప్రధాన పిత సంబంధ ప్రధాన సో దీన్ని జీవహ అని ఎప్పుడు అంటారంటే ప్రాణప్రధానో జీవహ అని అంటారు అది సంగతి ప్రొఫెసర్ అని ఎప్పుడు అంటారండి ప్రొఫెసర్ అని ఎప్పుడు అంటారు విజ్ఞాన ప్రధాన ఆచార్య సో మెనీ థింగ్స్ కానీ దాంట్లో వారు వాళ్ళు ఉన్న అనేక అంశాల్లో ఒక అంశాన్ని హైలైట్ చేస్తే మీరు ఆచార్య అని అదే విధంగా జీవహ అంటే ప్రాణప్రధాన అలా తెలుసుకోవాలి అంతేకాని జీవహ అంటే జీవుడు అని జీవుడు అనగానే వీడు ఏవో దశలంతా ఉంటాడు బొట్టన వేదంతో ఉంటాడు వీళ్ళేమో ఇటు వెళ్ళిపోతాడు అటు వెళ్ళిపోతాడు అంటూ దాని చుట్టూ కథలు అల్లుకోవడం కాదు ఉంటాయి ఏవో కథలు ఉండి ఉంటాయి ఉండేమన్న తత్వం కాదు జీవ శబ్దాన్ని వేదాంతం కదా నేను చదువుతున్నది గరుడు పురాణం ఏం కాదు కదా కాబట్టి గరుడ పురాణంలో పని దాని కాంటెక్స్ట్ వేరే అక్కడ ఏదో ఉంటుంది వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికి ప్రతి పదాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి జీవహ ప్రాణప్రధాన కాబట్టి ఆ ఎంటిటీ ఏదైతే గలదో ఇట్ ఈజ్ ఎస్సెన్షియల్ ఇన్ లైఫ్ మీరు ఆ పాయింట్ ని హైలైట్ చేయదలుచుకున్నప్పుడు జీవ అని వాడతారు జీవన్ స్రవేత్ జీవ అన్నాను జీవన్ అన్నారు రెండో ఒకటే జీవన్ అంటే పచన్లాగండి సో సో పాచక పచన్ అలాగే రెండు నౌమ్సే జీవన్ ఇస్ అౌమ్ జీవన్ స్రవేత్ ప్రాణ ప్రధానము దాంట్లో లైఫ్ ఈజ్ డ్యాడ్ ఎక్కువ ఊజ్ చేస్తావు దాంట్లో ఆ రసము లైఫ్కి రసం ఉంటుంది ఆ రసం వస్తుంది ఇప్పుడు మమ్మీలు ఉంటాయి మమ్మీల్లో రసం ఉండదు అంటే రసం పోయి ఎన్ని పోయింది లేదు కనుక ఎందుకంటే వంద కేజీల్లో మనిషి వంద కేజీలు ఉన్నాడు అనుకోండి దాటి తగ్గట్టు కేజీలు ఉండద్దు ఎందుకంటే వంద కేజీలు ఉంటే చాలా కష్టమైపోతుంది కదా పోలండి వంద వంద పౌండ్స్ ఉన్నాడు అనుకో వంద పౌండ్స్ తక్కువ హండ్రెడ్ పౌండ్స్ ఉన్నాడు అనుకోండి సపోజ్ హండ్రెడ్ పౌండ్స్ ఉంటే డెబ్బై పౌండ్స్ వాటర్ అంచేతనే వాడిని ఎక్కడ గీళ్ళినో రక్తం వస్తుంది ఈ వాటర్ అంతా ఇలాగ వెలికిపోకుండా అలాగ స్థిరంగా చలాచెదరైపోకుండా నిలిచిందంటే ఎలాగండి హౌ జీవన్ జీవ ప్రాణధారణ అంచేతనే ఎవడైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఈ రసం చల్లా చెదరయ్యే దారిలో కనుక వాడికి ముందుకు వెళ్తే పోతా ప్రాణం పోతుందండి కొంచెం గుండె ధైర్యం ఉండి ఒక వెయిన్ ఉంటుంది దాన్ని కట్ చేసుకుని అది బయట ఉన్నట్లయితే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది వాటర్లో పెట్టినట్లయితే అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ ఖర్చు వాటర్ లో కనుక దాన్ని డిక్ చేసి ఇంకా బ్లాక్ అవేమో బ్లాక్ అవదేమో అనుకున్నా అక్కడ బ్లాక్ అవుతుందో లేకపోతే లోపల ఉన్న వీని కట్ చేస్తే అది ఇంకా దానికి అది కోబులేట్ అయ్యే సందర్భం ఉండదు అసలు టైం ఉండదు అంటే కొంతసేపటికి కొంత ఫ్లూయిడ్ బయటికి పోతే పర్సన్ లూజెస్ బ్యాలన్ మైండ్ పోతుంది స్పృహత చచ్చి పెట్టాలి అలాగా ఆత్మహత్య చేస్తాం కాబట్టి ఆ లిక్విడ్ని బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది దట్ ఈస్ రిలైన్స్ అంచేతనే నీటికి జీవనము నీటిని నీటిని ఉపాసన చేయాలి నీరుని ఉపాసన చేయాలి ఎలా ఉపాసన చేయాలి అంటే నీరు తాగుతూ ఉండాలి నీటినే తాగాలి ఇంకా కోకులు ఇవేవి కాకుండా నీటినే దాహన ఇచ్చినప్పుడు అవి నీరు తాగుతూ ఉండాలి స్వచ్ఛమైన నీరు తాగుతూ ఉండాలి నీరు తాగినప్పుడు అలా బాగుందో ఈ నీరు ఎంత రుచిగా ఉందో నీరు తాగితే ఎంత హైగా ఉందో అని ఎప్పటికప్పుడు అలాగ దాన్ని భావన చేస్తో అలాగే స్మాల్ థింగ్స్ ఇవి స్మాల్ థింగ్స్ ఆఫ్ లైఫ్ వాటిని ఎంజాయ్ చేయటం మీరు నేర్చుకుంటే మీ జీవితాన్ని జయించేస్తాను స్మాల్ థింగ్స్ ఆఫ్ లైఫ్ ఈ హావ్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ రసోహముక్స్ కౌంటే శ్రీకృష్ణుడు అంటారు మీకు అంటే రసోహముక్ష ఏమైనా దాంట్లో శ్రీకృష్ణుడు యొక్క ఆ హృదయాన్ని తెలుసుకోవటానికి మీరు ఎంత దూరం పరిగెత్తాలి అప్సు రసహాహం మీరు తాగినప్పుడల్లా ఆ రసానుభూతి కలుగుతుంది అది అహమ్మను అహమ్మని అంట రసోహం అప్సు పొంది వాటే స్టేట్మెంట్ కాబట్టి జీవనం అని పేరు నీటికి కనుక జీవనం రవే ఆ రసం వస్తుంది ఓకే ఇగో మధ్య ఆ చెట్టు మధ్య భాగానికి వెళ్ళాను అనుకోండి పైకి మూలమైంది పైకి పుట్టటే కట్ కట్ జీవన్ య అగ్రే అభ్యాసం కొమ్మ చిటాలు కొమ్మ దగ్గరికి వెళ్ళి అయితే వంచి అక్కడ కట్ చేయండి జీవన్ స్థిరం అంటే అర్థమేమిటి యశ జీవేన ఆత్మనా అనుప్రభూత అంటే ఆ జీవ జీవేన ఆత్మనా అనుప్రభూత జీవేన ఆత్మన అనుప్రవిశ్యాలంటే ముందు వచ్చింది ఆ పరమేశ్వరుడు అంటే యూనివర్సల్ లైఫ్ జీవరూపంగా బీయింగ్ లైఫ్ యాజ్ లివింగ్ ఇట్ ఎంటర్స్ అండ్ ఇట్ రిలేస్ దే ఇట్ రిఫ్లెక్ట్స్ దే ద లైఫ్ యూనివర్సల్ రిఫ్లెక్ట్ అవుతా ఉంది దాంట్లో అంటే ఆ పరమేశ్వరుడు ఆ రసరూపంగా జీవరూపంగా ఉన్నాడనమాట అంచేతనే ఆ ప్రవేశించి ఆ చెట్టులో జీవరూపంగా ప్రవేశించి అక్కడ ఉంటో దృఢంగా ఉంటో తెపీయమాన తెపీయమాన అంటే ఆ భూమిలో ఉండే జలాన్ని నిరంతరంగా తాగుతో మోదమాన ఆ జలాన్ని ఎంజాయ్ చేసేస్తూ తెష్టది నిలిచి ఉన్నది చెట్టుకి వర్ణం చూడండి ఎలా ఉందా ఆ చెట్టు వర్ణం చూస్తే ఆ చెట్టే దేవుడు అన్నట్టుగా ఉంది నిన్ను జీవన ఆత్మ అనుప్రవేశాడు అంటూ ప్రవేశించింది లైఫ్ భీష్మర అని అని చెప్పి ఆ తర్వాత ఏం చెప్పబోతున్నాడంటే ఓ కొమ్మలోంచి వితిద్రా అయింది అనుకోండి ఆ కొమ్మ ఎండిపోతుంది అని అలాగే దాన్ని బిల్డప్ చేస్తూ వస్తున్నారు దాన్ని తక్కువ మీక్రు మళ్ళీ కలుపుతారు ఆ ప్రసంగం మనం ముగితున్నారు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమైవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం దక్షణార్మీ